పరిశుద్రవకు తండ్రి మీకు వదనాలు ఇస్రాయల్ దేవ గోపదేవ మీ కృతజ్ఞతలైనా ఈ దినమంతా మీ సాయం చేతిని నడిపించినారు మమ్మల్ని అందరినీ చూరిస్తే ఇంటికి మీకు ఎంతో వదనాలైనా ఈ యొక్క సాయంత్రం సమైన ప్రభావ మీ యొక్క వాక్యా జనసేనగా యొక్క పరిశుధాత్మను నడిపి మాకు అందరికీ అనుగ్రహించండి అవును ప్రవ ధర్మాలు మా మనసులు పరిపరిమితాలుగా మీద కేంద్రీకరించుకోని లాగానే మీ మనసు ధర్మాలు మాకు క్రీస్తు తరి అవును ప్రభావ మనసుని మీరు ధరించుకోమన్నారు ప్రభా మెట్టుకు క్రీస్తుని ధరించుకోమన్నారు ప్రభావ మేము మిమ్మల్ని తెలుసుకోకపోతే తండ్రి వద్దకు రాలేము ప్రభా తండ్రి మిమ్మల్ని తీకరిస్తారు ప్రభా కాబట్టి నేను సంపూర్ణంగా మా హృదయలకు రమ్మని తండ్రి అపవిత్రత నుంచి మాకు విడుదల కల్పించండి పరిశుద్ధత మాకు దండి ప్రభా ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి అటువంటి పరిశుద్ధతలు మమ్మల్ని అందరినీ నడిపించి మహిమార్గంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క సాయంత్రం సమయ ప్రభా అనేక మంది అలసిపోయి ఉంటుండగా ప్రభావ తండ్రి మాకు తండ్రి మళ్ళీ ఆరోగ్యం అనుగ్రహించండి మీరే మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి అవును ప్రభా వాక్యాన్ని మేము కేవలం విన్న కాదు ప్రభా దాని పాటించే వాళ్ళము దాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించే వాళ్ళము అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఈ ఉదయ మనము ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయంలోని ముఖ్యమైన అంశం ఒకటి ఆరవ ఐదవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ ఐదవ దూత బూర చూస్తున్న అంశము మూడవ దూత బుర ఊదినప్పుడు విశదీకరించబడింది కానీ దాన్ని అమలు పరచబడడం అనేదే ఐదవ దూత బుర ఊదినప్పుడు కాబట్టి ఆకాశం నుంచి ఒక నక్షత్రం పడడం మనం చూస్తున్నాము అయితే అక్కడి నుంచి పడిపోయిన ఆకా ఆ నక్షత్రానికి దేవుడు అధికారం ఇచ్చిండన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడను కాబట్టి ప్రభు ఆగలేని దుష్టుడు కూడా ఏమి చేయలేడు మరోసారి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా సైతను వానంత ఏమి చేయలేడు కానీ ఇది ప్రభు వలన కలిగింది అనేది మనం గ్రహించాల ఎందుకు అంటే నీ విశ్వాసము పరీక్షింపబడకపోతే అది ఆధారపడే విశ్వాసం కానే కాదు కాబట్టి ప్రతిసారి నీ విశ్వాసం పరీక్షింపడాలి ఎందుకు ప్రవ్వా నాకు ఈ శ్రమలు అన నాకు ఈ శ్రమలలో నాకు తప్పించు ప్రవ్వా ఏ రీతిగా నేను తప్పించుకోవాలన్నా జ్ఞానం కూడా మీరే ఇస్తాను కాబట్టి డెబ్రిలాసిన పత్రికలో ఆ మార్గం కూడా మీరే మాకు దయచేయండి ప్రవ్వా అన్న ప్రార్థన మనకి ప్రతిసారి అవసరం ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆయన మీద ఆధారపడి మనము ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మంచి మార్గంలోకే నడిపిస్తాడు ఎందుకంటే ఆయనే మార్గం కాబట్టి కాబట్టి ఆ ఐదవ దూత బూర ఊదినప్పుడు అగాధం నుంచి ఏం జరిగిందో మనకు తెలుసు అగాధంలో అగాధం వాడు తెరిచేడు కృష్ణుడు తెరిచినప్పుడు పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచను అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలం అన్న చీకటి కమ్మెను కాబట్టి ఆ పొగలో నుండి మిడతలు భూమికి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలం వాటికి బలం ఇవ్వబడను మరియు నొసలైన దేవుని ముద్ర మనుషులకే తప్ప భూమికి పైన గడ్డికి నేను ఏ మొక్కకైనా మొక్కలకైనా మరియు ఏ వృక్షంలోకైనా హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడాను కాబట్టి ముద్ర లేని మనుషులకే ముద్ర మనుషులకే ఈ యొక్క పెగులు లేక ఈ యొక్క శ్రమ ముద్రింపబడ్డ వారు భద్రపరచబడ్డవారు అన్న విషయాన్ని మనము గతంలో ధ్యానించడం ఏడవాధ్యాయంలో తర్వాత మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించటకు వాటికి అధికారం ఇవ్వబడను వాటి కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలే ఆ దిన మనుషులు మరణమును వెలుగుతురు కాని అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడుతురు కాని మరణము వారి ఎద్దు నుండి పారిపోవును తర్వాత ఇవన్నీ మనం చూసిన ఉదయకాలము అధికారం పొందిన ఆ డెత్ ఏంజిల్స్ అంట వీటికి లేకపోతే రీతిగా చెప్పాలంటే తేళ్లు లేక మిడతలు లేక వాటి పే వాటి సూచనలు ఇంకా అనేకమైన ఏడవ వచనం నుంచి మనం చూసిన ఉదయం మిడతల రూపంలో యుద్ధంలోకి సిద్ధపడిన గుర్రంలను పోలినవి బంగారం వల్ల వాటి తలల మీద ఉండేను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీ తల వెంటకల వంటి వెంటుకలు వాటికి ఉండేను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను ఇనుప మైమరుల వంటి మైమరులు వాటి ఉండేను వాటి రకాల ధ్వని యుద్ధంలాగా పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండేను కాబట్టి రథములు రథములు ఆ ఇనుము ఇనుము అన్నప్పుడు ఇనుము అనేది కూడా తేలక సాదృశ్యం కాబట్టి వాటి కాటు ఇనుము కాటు దాని తర్వాత సింహము దాని తర్వాత సింహపు పండ్లు సింహము సైతానికి సాదృశ్యం పండ్లు దాని పండ్లు సింహపు పండ్లు తేళ్లకు సాదృశ్యం కరుస్తే కాబట్టి తర్వాత స్త్రీలు స్త్రీలకు స్త్రీలకు సాదృశంగా ఉంది దాని తర్వాత మనుష్య ముఖము దాని తర్వాత గుర్రము దాని తర్వాత మిడతలు సో బ్యాక్ నుంచి వెళ్తే మనం ఆ రీతిగా మిడతలు గుర్రాన్ని పోలినయి గుర్రము మనిషిని పోలినయి స్త్రీ వంటిది అంటే మతపరమైన జీవితము దాని తర్వాత పండ్లు సింహము దాని తర్వాత ఇనుము దాని తర్వాత గుర్ర గుర్రముల రథములు చివరి వరకు రథములకు దారి తీసింది అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఒకటే సూచన ఇవి ఏ రీతిగా భూమిని కప్పుతాయి అనేదే ఆ పరిగెత్తే రథాలకి సాదృష్టం గుర్రపుర రథాల ధ్వని ఏరీతిగా ఉంది అనేది ఉమాంతంగా ఎవడు గుర్తెరిగిన సమయంలో ఇది జలప్రాంలాగా వస్తుంది అన్నట్టు ఒకేసారి పడుతుంది కాబట్టి ఆ ఏ రీతిగా అనేది మనం అక్కడ చూస్తున్నాం తేళ్ల తోకల వంటి తోకలను కొండను వాటికొండను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఇయ్య ఉండెను అధికారం ఉండేను కాబట్టి ఇవన్నీ మనము ఉదయకాలం కొంత ధీర్గా చూసినాం దాని తర్వాత కొన్ని సంవత్సరాల క్రితము దీన్ని మరీ విశేషంగా కొన్ని గంటల రికార్డింగ్స్ లో చూసినాం కాబట్టి ఇప్పుడు మటుకు జస్ట్ నేను క్లుప్తంగానే చూపిస్తున్నాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో కూడా మనం చూసినాం ఉదయకాలం కొన్ని వాక్యాలు పన్నెండవ అధ్యాయంలో మనం ఏం చూసినామంటే సూర్యుని ధరించుకున్న స్త్రీకి సంబంధించిన బోధ అది అందులో మనం ఏం చూస్తామంటే ఆ ఘట ఆ గుటసట సర్పం పడ వచనంలో ఆ స్త్రీని ఏం చేయలేకపోయింది కాబట్టి ఆ బహు క్రోధం కలిగింది బహుక్రోధం కలిగి ఆ స్త్రీ వెంబడిపోతుంది కానీ దేవుడు దానికి అధికారం ఇవ్వాలి ఎందుకంటే ముదిరింపబడ్డ స్త్రీ కాబట్టి భూ ఆ దశలో ఆమెను కాపాడుతూనే వస్తున్నాడు దేవుడు తర్వాత అందుచేత ఆ ఘట తెచ్చుకొని దేవుని ఆగేలు గై కొనుచ్చు యేసని గుర్చి సాక్ష్యం ఇచ్చు ఉన్నవారైనా ఆమె సంతానంలో చేసించిన వారితో యుద్ధం చీటకై బయలు కాబట్టి ఇది ఈరోజు మీకు అర్థం కావాలా నువ్వు ప్రయాసపడి గొప్ప జనాన్ని దేవుని చెంటగా నడిపిస్తున్నావు సత్యంలో నడిపిస్తున్నావు ఆ ర్యాప్చర్ నుంచి ర్యాప్చర్ కల్ట్ బోధ నుంచి ఆ జూవిష్ అనే బోధ నుంచి యూదులే గొప్పవాళ్ళు యూదులే సుపీరియర్లు లేక యూ పరిశుద్ధ జనగం అన్న అబద్ధ బోధని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళందరికీ నువ్వు సత్యాన్ని చూపించి అసలైన యూదులు క్రైస్తవులు ఏసు ప్రభు వాళ్ళని యూదులుగా మార్చుకున్నాడు అంతరంగ మందు యేసు ప్రభు ఇసల్ఫలుగా మార్చుకున్నాడు అనేసి నువ్వు చెప్పే బోధకి వాళ్ళు స్పందించిన వాళ్ళు అన్నట్టు కాబట్టి నీ మీద వాడికి ఎందుకు కోపం అంటే గొప్ప పరలోకానికి పోనీకుండా అడ్డగిస్తున్న వాడిని నువ్వు వాళ్ళకే చూపిస్తున్నావు వాపస్ అది పాయింట్ అన్నట్టు ఇక్కడ అందుకు వానికి కోపం నీ మీద ఆ చాలాసార్లు మనం మీద వాడు ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు ఎప్పుడు పడదామా ఎప్పుడు కొడదామా అని అందుకు లక్షా నలభై వేల మంది గుంపులో ఉన్న వాళ్ళు చాలా బహు జాగ్రత్తగా ఉండాలి అడుగడుగున కొంచెం నువ్వు జారినా కొట్టి పడేస్తాడు కానీ దేవుడు వాణి వానికి నీ మీద అధికారం ఇవ్వలే గొప్ప జనం మీద అధికారం ఇచ్చాడు ఎందుకంటే సింహపు కోరలు వీనికి ఉన్నాయి వీడు నిన్ను పట్టుకుని చూస్తుంది కానీ నువ్వు దొరకవు ఎందుకంటే నీకు దేవుడు ఆ పక్షిరాజు రెక్కలు బట్టి కాబట్టి నువ్వు ఆ అరణ్యంలోకి ఒక స్థలంలో ఒక స్థావరంలో నిన్ను జాగ్రత్తగా కాపాడి దేవుడు అది ఎవరికి తెలియదు ఎందుకో తెలుసా చెప్పండి మీరు ఎవరైనా చెప్పగలరా పద్నాలుగో వర్షంలో అందువలన ఆమె ఉన్న ఒక తన చోటికి ఆయన అరణ్యంలో ఉన్న తన చోటుకి అరణ్యంలో నీకు ఒక స్థలం ఉంది చెప్పండి ఈ లోకమంతా అరణ్యం అని తెలుసు మనకి అంటే ఇదంతా ఎడారి ఈ ఎడారి జీవితంలో నీకు ఒక చోటు ఉంది ఆ చోటికి ఎగిరికొనట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడు కాబట్టి ఏసుప్రవ్వే నీకు తన రెక్కలను అనుగ్రహించింది ఒకప్పుడు తన రెక్కల కింద నిన్ను కాచి కాపాడి ఇప్పుడు ఆ రెక్కలతో నిన్ను ఎగిరి నీకు ఒక చోటు కాబట్టి మీరు పాట పాడతారు నా కొండ కోట దాగు చోటు అనే పాట ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు కాబట్టి ఈ లోకం అనే అరణ్యంలో యేసు ప్రభు మనకు చోటు మనం ఆయన దగ్గరికి ఎగిరిపోవాలా కాబట్టి యూదయల నుంచి పారిపోవాలా కొండల యోధకు పారిపోవాలి చూడండి మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం ఉందో కాని లోతు విషయంగా మనం ధ్యానిస్తూ ఉంటాం లోతుతో లోతు లోతుకి దూతలు వచ్చి ఏమని చెప్పారంటే ను త్వరగా సుదమ గుమర ప్రాంతాన్ని విడిచి కొండల తట్టు పారిపోమన్నాడు కానీ లోతు చేసింది తెలుసా కొండల పారిపోకుండా సోయరు ప్రాంతానికి వెళ్ళి అవిధేయత అన్నట్టు ఒకవేళ కొండల నీలో కొంచెం అవిధేయత వచ్చినా నువ్వు డోర్ ఓపెన్ చేసినట్లే సైతానికి కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎందుకు అందరూ పడిపోతూ ఉంటారంటే కొంచెం అవిదేత ఇస్తే వాడికి డోర్ ఓపెన్ చేసినట్లే నువ్వు అవిధేయత ఒక్కసారి ఇచ్చినావనుకో ఇంకా నీ అవిధేయత కంటిన్యూ అవుతా ఉంటానంట నీ లైఫ్ లో దాంతో వాడికి విశాలంగా డోర్ ఓపెన్ చేసి వాడు వస్తుంటూ పోతుంటారు నీలోకి ప్రతి ఒక్కరూ సవుల జీవితంలో కూడా విశాల దేశం మీద రాజు సవులు ఆయన అవిదేయత చూపించండు ఎక్కడ చూపించండి చెప్పండి సమయాలు ఒకరుకు ఎదురు చూస్తున్నాడు సమయాలు వస్తే బలి అర్పిద్దామని కానీ సమయాలు రావడం ఆలస్యం చేసి ఏం చేసిండు అవిధేత చూపించండు తనే అలా అర్పించేసాడు నువ్వు అర్పించడానికి వీల్లేదు ఆ యాజకుడు వచ్చి అర్పించాలా నువ్వు యాజకుని పిలుస్తున్నావు కూడా యాజకుడు ఆలస్యమవుతుంది ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎదురుకో ఏం చేసినావు నీ అంతకు బలి అర్పించినావు అవిధేయత సౌలు జీవితంలో అవిధేయత సంసన జీవితంలో అవిధేయత ప్రతి ఒక్కరి జీవితంలో అవిదేత మనం చూస్తున్నాం నీ జీవితం నా జీవితంలో అవిదైతుంది కానీ ఇవన్నీ మనకి దృష్టాంతంలాగా చెప్పబడ్డాయి కదా యుగాంతమంది మనకి బుద్ధి కలుగుడానికి రాయబడ్డప్పుడు మన బుద్ధి తెచ్చుకోవాలి ప్రభు నన్ను ఎన్నిసార్లు నేను అవిదేత చూపించిన ఎన్నో నేను అవిదేత చూపించిన ప్రభు ఒకటి కాదు రెండు కాదు పాత నిబంధన కాలంలో ఒకవేళ ఎప్పుడో దేవుని అగ్నిచ్చి దహించి మనల్ని కానీ మనం ఆయన కృపలో ఉన్నం మనం ప్రభు కృపలో ఉన్నం కాబట్టి ఎంత విధంగా చూపించినా ఆయన భరిస్తుండే మన బాదా కానీ నీ వేదిక అగ్ని వస్తలేదు కానీ ఒక దినం వస్తుంది ఆరవ బూరలో అగ్ని ఆరంభమవుతుంది మంట తేళ్లు కరిసే మంట భరించని మంట కాబట్టి ఈ యొక్క ఐదవ ఆరవ బూర చాలా విశదీకరించబడ్డ బూరా అన్నట్టు బహు ఎందుకంటే అక్కడనే సమస్యలు శ్రమలు ఆరంభమవుతున్నాయి కాబట్టి ఈ ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం ముఖ్యంగా చూసేది ఎందుకంటే మూడవ అష్టంలో ఆ ఏమంటాం అది మిడతలు మిడతలు ఆ యొక్క నుంచి బయటికి రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది మనకి తర్వాత వాటికి శక్తి ఇచ్చిండు దేవుడు పవర్ ఇచ్చిండు అధికారం ఇచ్చిండు ఆ భూమి వాటికి అధికారం ఇచ్చిండు ఐదు నెలలు శ్రమలు పడ పెట్టడానికి మనుషులకి కాబట్టి దీన్ని మనం ఏ రీతిగా చూడబోతున్నాం అన్నప్పుడు యూతోపదేశండంలో అది కొంతకాలం కింద చూసినాం మనం ఇవన్నీ మనకి అన్ని రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే ఎప్పుడన్నా దీర్ఘంగా వాటిని చూడొచ్చు అంత టైం క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే టైం ఎవరికైనా ఒకటే కదా ట్వంటీ ఫోర్ ఒకరు చూస్తున్నారు ఒకరు చూస్తారు అంతే ఒకరు వాక్యం చూస్తున్నారు ఒకరు లోకాన్ని చూస్తారు అంతే తేడా కదా ఏదో ఒకటి చూడక తప్పదు ఎందుకంటే టైం ఎవరికైనా కాన్స్టెంటే ఎక్స్ట్రా టైం ఎవరికి ఉండదు అన్నట్టు ఎందుకంటే టైం పెరిగే పోయే కొద్దీ నీ లైఫ్ కూడా తగ్గిపోతా ఉంటది ఎందుకంటే దేవుడు ఆ రీతిగా పెట్టిండు మన జీవ కణాలలో టైం బాంబు సో ఆ టైం బాంబు టక్ టక్ టక్ టక్ కొట్టుకుని ఒక రోజు డామ్ దాని తర్వాత మనం వెళ్ళిపోతాం ఈ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు టైం బాంబు టిక్కు కొడుతుంది అనేది నువ్వు ఆ కాబట్టి ప్రతి క్షణం నువ్వు జాగ్రత్తగా పరిశీలించాల ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయద్దు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయద్దు ఆయన వాక్యాన్ని మ్యాక్సిమం నువ్వు నేర్చుకోవాలా దాన్ని అనేక ప్రాంతంలో పోయి ప్రకటించాలా తర్వాత ఒక తరం వాళ్ళకి ఇవి రికార్డింగ్స్ చేయబడతాయి మీ తరం ఇవి చూడకపోవచ్చేమో మీ తరం వాళ్ళకి అంత ఓపిక ఉండకపోవచ్చేమో ఎందుకంటే నాకు తెలిసిన కాడికి దగ్గర ఒక ఎనిమిది రికార్డింగ్స్ ఉన్నాయి చెప్పండి మీరు ఎప్పుడు వినాలి ఇవన్నీ ఎప్పుడు సిద్ధపడాలో చెప్పండి అట్లా అని మీరు ఇంకా వేరే ఏవి కూడా చదువుతలేరు ఏవి కూడా ధ్యానిస్తలేరు అట్లా వేరే రికార్డింగ్స్ ఉంటలేవు మీ దగ్గర వేరే కామెంట్రీస్ ఉంటలేవు ఆ రీతిగా మనం వింటలేము కాబట్టి మీరు ఏ రీతిగా సిద్ధపడుతున్నట్టు చెప్పండి సైతానికి బహు కొద్దిగా సమయం ఉందనే చూస్తున్నాము మన నీకు ఎక్కువ ఉంది సమయం మనకు కూడా బహు తక్కువనే ఉంది సమయం అందుకు ఎంత స్పీడ్గా పరిగెత్తాలా ఎంత త్వర త్వరగా ఇవన్నీ పండ్లు మనం ముగించుకోవాలా చూడండి ద్వితీయోపదేశాండంలో ఇది మనం చూస్తున్నాం మిడల్కి సంబంధించినది నిత్యోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనంలో వీటికి సంబంధించిన మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది ఇవి ఏ రీతిగా ఏం చేస్తాయనండి ఇక్కడ రాయబడించడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొను కాబట్టి తేళ్లు చేసే గుణ తేళ్లు చేసే పని ఏంటంటే మొత్తం ఆక్రమించుకుంటాయి భూమిని మొత్తం ఆక్రమించుకుంటాయి గుర్రాలు పరిగెత్తుతామంటే మొత్తము దేశమంతా ఆక్రమించుకుంటాయి గుర్రాలు తేళ్లు కూడా అంతే మిడతలు కూడా అంతే ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకుంటాయి అన్నట్టు దాని గుణగణం అది అక్కడ తెలుగులో ఏమని చూస్తామంటే వాక్యము ఆ దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను అంటే భూసంబంధులకి చెట్లు అంటే వాళ్ళ ఫలం వాళ్ళ సంపాదన వాళ్ళ ఆస్తులు అన్నిటినీ అవి ఆక్రమించుకుంటాయి అన్న వాక్యం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే వాటికి దేవుడు అధికారం ఇచ్చిన ఉంది వచనంలో ప్రకటన గ్రంథం తొమ్మిదవ దేమో మూడవ వచనంలో కాబట్టి అధికారం లేక పవర్ అనుంది పవర్ అంటే జేమ్సా నంబర్స్ లో ఎయిటీన్ ఫ్రమ్ ఎయిటీన్ ఏమనుందంటే ప్రివిలేజ్ ఫోర్స్ మాస్టరీ దాని తర్వాత మ్యాజిస్ట్రేట్ అథారిటీ జ్యూరిస్ డిక్షన్ అంటే కోర్ట్స్ లా ఇవన్నీ అక్కడికి వచ్చేస్తున్నాయి పవర్ రైట్ స్ట్రెంగ్త్ వాళ్ళకి హక్కు ఉంది అన్నట్టు తేళ్లకి హక్కు ఉంది అన్నట్టు రీతిగా చెప్పాలంటే గొప్పచన మీద పడి వాళ్ళ దోచుకోవడానికి తర్వాత వాళ్ళు ఎక్కడ పట్టుకొస్తారు మ్యాజిస్ట్రేట్ అంటే జడ్జి దగ్గర పట్టుకొని వస్తారంట అదే మనం చూసినా కదా పిల్లల దగ్గరికి ఏ రీతిగా పట్టుకొచ్చింది మన ప్రభుని ఆ రీతిగా పట్టుకొస్తారు అదే మనము గతంలో కూడా చూసినాము ఒకసారి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో అది మన జ్ఞాపకం చేయబడింది చూడండి ఒకసారి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో దాని మరోసారి మనం దీర్ఘంగా చూస్తాము పదకొండవ వచనం లూకాసు వార్త పన్నెండు వారు సమాజ మందిరంలో పెద్దల యుధకును అధిపతుల యుద్ధకును అధికారుల యుద్ధకును ఎన్ని ఇక్కడ పెద్దలు అధిపతులు అధికారులు అన్ని మూడు మూడు ఉంటాయి మూడు మూడే ఉంటాయి లోకాశ నేత్రాశ శరీరాశ జీవప్పు డంబం అవి మూడే యాక్చువల్గా అయితే కాబట్టి అదే రీతిగా నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ అవి కూడా మూడే బైబిల్ అంతట్లో మూడు మూడు ఉంటాయి తండ్రి కుమారుడు పరశురాత్మ కాబట్టి ఇక్కడ వారు సమాజం అందిరలా పెద్దల యుద్ధకును అధిపతుల యుద్ధకును అధికారుల యుద్ధకును మిమ్మల్ని తీసుకొని పోనప్పుడు మీరు ఎలాగో ఏమి ఉత్తరమిచ్చదమా ఏమి మాట్లాడుదామా అని చింతింపకుడి ఇది గొప్ప సంబంధించిన వాక్యం ఇది వాళ్ళకి అప్పుడే దేవుని ఆత్మ దిగి వస్తుంది అంతవరకు దిగి రావట్లేదు గొప్ప జన్మలేకారు ఇద్దరు సాక్షులకు బోధ ధ్యానించడం ఒక రోజు మళ్ళీ చదువుదోతున్నాము వారు మీదికి అప్పుడే పరిశుధాత్మ వస్తుంది అంతవరకు రాలేదు కబటి వీళ్ళ సభల యొక్కకి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకపోతారంటే మ్యాజిస్ట్రేట్స్ లేక జడ్జిల దగ్గర తీసుకెళ్తారంటేళ్ళు స్కార్పియోన్స్ అంటారు ఇంగ్లీష్ లో స్కార్పియోన్స్ అంటే ఫోర్ లో ఏముందంటే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఫోర్ అండ్ మీనింగ్ టూ పియర్స్ అంటే కుచ్చేవాళ్ళు ఇది ఇది ఇది కుచ్చుతుంది దాని కాటు లేక దాని కొండి కొండితో కూర్చేది అనేది స్కార్పియోన్ అనే తర్వాత ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ లో ఏముందంటే టు పియర్ టు పియర్ అబౌట్ స్కెప్టిక్ ఏ వాచ్ అంటే కొంచి ఉండే వాళ్ళు కనిపెట్టుకుండే వాళ్ళు అని కూడా ఉంది అక్కడ ఎట్లన్నా స్కౌట్ స్కౌటింగ్ అని ఉంది ఇంకో పదం స్కౌట్ అంటే వీళ్ళు ఎట్లనన్నా కనిపెట్టి ఎట్లన్నా పట్టుకుంటారు అన్నట్టు విడిచిపెట్టరు అన్నట్టు చెప్తుంది వీరికి ఎందుకంటే అధికారం ఇచ్చింది దేవుడు గొప్ప జనాన్ని శ్రమల చేయడానికి కాబట్టి శ్రమల ద్వారా వాళ్ళకి బుద్ధి కలడానికి కొరకు దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఇది ప్రపంచాత్మకంగా జరిగేది అన్నట్టు కాబట్టి ఏ రీతిగా ఉంటాయి అనేది మనము ద్వితీయోపదేశ ఖాండంలో గతంలో కూడా చూసినాము మరోసారి ఇప్పుడు చూసినాం చూడండి ద్వితీయోపదేశము ఆరవ అధ్యాయం ద్వితీయోపదేశ ఖండము ఆరవ అధ్యాయము ఆరు కాదు ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ద్వితీయోపదేశము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఇవన్నీ మనం తిరిగి తిరిగి చూస్తున్నాం ఎందుకంటే ఈ వాళ్ళు ఒక సైకిల్ అయిపోయినాయి గతంలో తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను రాత్రి రాతి బండ నుండి నీళ్లు నీకు నీళ్లు తెప్పించాను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం తాపకరమైన పాములు తేళ్లను ఇవి భయంకరమైన గొప్ప అరణ్యంలో ఉన్నాయి అన్నట్టు అన్న విషయాన్ని జ్ఞాపకం అవి మజల్నే మధ్యలోనే ఉన్నాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తుండ్రుడు తాపకరమైన అంటే మంటత గుడినాయి అన్నట్టు పాయిజన్ అయితే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ 6137 వన్ త్రీ లో తేళ్లు అంటే దేనికి సంబంధించిన అంటే స్కార్పియన్ ఫిగరేటివ్లీ ఎ ఆర్ నాట్ ఎట్ ఉంది స్కౌర్జ్ అంటే దాన్ని ఏమంటామంటే మనము కొరడా స్కౌర్జ్ అంటే కొరడ కొరడ తర్వాత జేమ్సాంగ్ నంబర్ అదే చూస్తున్నాము స్కార్పియోస్ అంటే సిక్స్ వన్ త్రీ సెవెన్లో ఏముందంటే నాటెడ్ విప్ అని ఉంది విప్ అన్న అన్న ఒకటే స్కౌర్జన్నా కొరడా అన్న ఒకటే నాటెడ్ విప్ అంటే అర్థం ఏంటంటే ముడి వేయబడ్డ కొరడా ముడి అంటే తాడు లాగా తాడుకి ముడి కొడితే చాలా భయంకరంగా దెబ్బ తలుతుంది ముడి చాలా పెద్దగా ఉంటుంది కదా తాడుకి అన్ని ముడు ముడు వేసేసి తాడుని ముందు భాగంలో దాని బెట్టి కొడితే చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది అన్నట్టు కాబట్టి తేళ్ళు అంటే ముడివేయబడ్డ కొరడ ముడి ముడి వేయబడ్డ కొరడ కొరడ చేయబడ్డ కొరడ అని అర్థం తాళ్ళకి ముడివేసిన తర్వాత తయారు చేయబడ్డ కొరడ అని కూడా అర్థం అది మనము పోయిన వారం చూసినాం అది ఎంతమంది జ్ఞాపకం ఉంది ఏస్ప్రవ్వేదాన్ని తయారు చేసింది అనేష్ చూడండి యోహాను సువార్త రెండవ అధ్యాయం మరొకసారి తిరిగి చూస్తున్నాం ఇది ఇవి కనీసం ఒక రెండు మూడు సార్లు మనం గతంలో రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురంలను అమ్మవారును రూపలు మార్చి వారు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చలివేసి వారి బలలు పడదోసి అని పావురం అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి నా తండ్రి ఇల్లు వ్యారకు వ్యాపారకు టిల్లుగా చెప్పాను ఇక్కడ చూడండి ఆశ్చర్యంగా ఉంది కదా నా తండ్రి ఇల్లు వ్యాపారకు ఇల్లుగా చేసారు మీరు అంటే బిజినెస్ చేశారు చర్చిని బిజినెస్ గా మార్చుకుని ఈ రోజు అప్పుడేమో దొంగలు గుహగా మార్చిరన్నాడు ఇప్పుడేమో వ్యాపారపు ఇలులాగా మార్చినట్టున్నాడు అంటే దొంగలు వ్యాపారస్తులు ఒకటే అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దొంగతనాలు అన్నట్టు వీళ్ళంతా దోచుకుండే దొంగలు వ్యాపారం చేస్తే కూడా దోచుకుంటారు అన్న చేస్తుంది కాబట్టి క్రైస్తవులు వ్యాపారం చేసినప్పుడు చాలా యాదార్థంగా వ్యాపారం చేస్తారు అనిలు అట్టుంటారు అన్నట్టు అనిలు మోసంతో కూడిన వ్యాపారం చేస్తూ ఉంటారు అయితే పదిహేను వర్షాలు చూసింది ఏంటంటే మన ప్రభు తాళ్లతో కొరాల చేసిండు అంటే తాడులు తీసుకొని వాటిని ముడులు కట్టి కురాలు చేసి ఆ ఆ పశులు అన్నిటి తరిమి వేసేడు గొర్రెలని వాటి అన్నిటిని తరిమి వేసేడు అవన్నీ ఉపమానరీతిగా ఆయన కోపము ఆ రీతిగా చూపించబోతుండడు భవిష్యత్తులో జ్ఞాపకం చేస్తుంది పదిహేన వచ్చినం ఆ వాక్యం అంత ఉపమాన రీతిగానే చెప్పబడింది కానీ ఉపమాన రీతిగా లేకుండా ఏది చెప్పబడలేదు కాబట్టి ఈ తేళ్లు ఆయన చేతి మన తండ్రి చేతిలో గణహీనమైన ఘట గణహీనమైన ఘటముల తన బిడ్డలని శిక్షించడం కొరకు వాడుకుంటుండన్న విషయము ఈ యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆశ్చర్యంగా ఉండదు కదా తొమ్మిదవ అధ్యాయం మరోసారి చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనాను గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరియు ఏ వృక్షంకైనా హాని కలగకూడదని వాటికి వాటికి ఆజ్ఞ ఇవ్వబడను కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ముద్ర లేని మనుషులు ముద్రన్న మనుషులు ఎవరు నసలయందు దేవుని ముద్రలేని మనుషులకి శిక్ష కానీ మళ్ళీ ముద్రన్న మనుషులు ఎవరు అంటే ముద్రన్న వాళ్ళే కదా దేవుని ముద్రన వాళ్ళని వాడు ముట్టలేడు దుష్టుడు అందుకే పరసురాధం పొందుకోవాలంటే ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది ఎందుకంటే వాడిని పొందుకొనియడు పర్షుదాత్మ నిజంగా పైనుంచి దిగొస్తుంది నీ మీద పడ్డప్పుడు నీ శరీరం కొట్టుకుంటుంది గాలిలో ఎగురుతుంది దొర్లుతుంది రో రూమ్ అంతా మీద పరిగెత్తుంది నీ శరీరం ఎందుకంటే ఫస్ట్ టైం పరశుదాచ్చినప్పుడు నీ శరీరం టోటల్ దానికి సరెండర్ అయినప్పుడు గాలిలో నీ శరీరం నేను గాలిలో తిరిగిన ఒక త్రీ టూ ఫీట్ గాలిలకు లేచింది మొత్తం నా శరీరం టూ ఫీట్ గాలికి లేచి గాలిలో తిరిగింది రింగ్స్ ఇరిగినట్లు తిరిగి మళ్ళా భూమి మీద పడ్డా నేను నేను కండార చూసిన ఎంతో మందిని మోకాళ్ళ మీద పరిగెత్తిన స్పీడ్గా ఆశ్చర్యం అన్నట్టు అది ఆ వీడియోస్ లేవు కాబట్టి రికార్డింగ్స్ లేవు చూడలేదు ఆధారాలు కానీ మోకాళ్ళ మీద పరిగెత్తిన చెప్పని చూసినారు నేను చూసిన కండార అట్లుంటుంది పరిశుధాత్మ అభిషేకం అంతా పవర్ఫుల్ అన్నట్టు అటువంటి పవర్ నీ మీదికి వస్తే నీ శరీరం కొట్టుకుంటుంది అసలు నీకు తెలియదు ను ఒక రకమైన మైకంలకి వెళ్ళిపోతావు దేవుని ఆత్మ వస్తే నీకు తెలియదు నువ్వు ఎక్కడ నవ్వు నీలో నీ కాన్షియస్నెస్ ఉండదు అన్నట్టు ఆ మైకంలకి వెళ్ళిపోతావు అన్నట్టు ఆశ్చర్యమైన అనుభవం అది అది ప్రతి ఒక్కరు అనుభవం రుచించగలనేదే నా కోరిక అందుకు నేను రిపీటెడ్ గా చెప్తుంటా పరశుదాత్మను పొందుకోండి అనేసి ప్రాణపడాల పరశుదాత్మ నీ మీదికి వచ్చినప్పుడు రకరకాల వాటి ప్రత్యక్షతలను నువ్వు చూస్తావు నీ జీవితంలో అందువరకు నువ్వు కనిపెట్టాలా ఆయన సన్నిధిలో ఆ మొహమాట లేదు సింగపడేది లేదు పరశుదాత్మ లేకపోతే ఆయన వాడు కాదంటారు రోమే రాష్ట్ర పత్రిక నేపథ్యంలో దేవుని పిల్లలు ఎవరు అంటే పరశుదాత్మ చేత నడిపిబడ్డవారే అని వాక్యం చెప్తా ఉంటది అదే కాబట్టి దేవుని ముద్ర ఉన్న వాళ్ళు ఎవరు లేని వారు ఎవరు అనేది ఒకటే సూచన దేవుని ముద్ర ఉన్న వారు సైతాను వారి మీ వారి వారికి సైతానికి వారి మీద అధికారం ఇవ్వలేదు దేవుడు ముద్రన్న వారి కానీ ముద్ర లేని వారి మీద సైతానికి అధికారం ఇచ్చండి దేవుడు కానీ మళ్ళీ ముద్రన్నవారు లు కార్త పదో నెల మనం చూసినాము చాలా సంవత్సరాలు చాలా రిపీటెడ్ గా చూసినాము లూకస్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ అర్షంలో దేవుని ముద్ర ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎట్లాంటిదా ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటక్కును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు నాకు గత రెండు వారాలు మూడు వారాల నుంచి ఒక కల వస్తుంది ఇది మన బ్రదర్స్లో ఒక బ్రదర్ కూడా సాధారణంగా కలలో వచ్చాడు ఏంటంటే ప్రతి కలలో సర్పంగా కనిపించాడు ఆ బ్రదర్ కి అది తను వెంపడిస్తున్నట్లు కాటువడానికి ప్రయత్నిస్తున్నట్లు కుటుంబీకుల వెంటబడ్డట్టు కల నాకు గత మూడు వారాల నుంచి కలొస్తుంది ఏంటంటే నేను ఎక్కడ అడుగు అక్కడ ఆ సర్పం పరిగెత్తిపోతుంది మెల్లగా జారుకుంటుంది నేను అక్కడ అడుగు పెడతా అడిగి వెళ్ళిపోతుంది అది అయితే ఈరోజు కూడా కలి వచ్చింది ఉదయం ఒక పెద్ద సర్పము నేను దాని గర్దిస్తుంటే పరిగెత్తిపోతుంది అది కాబట్టి చెప్పండి ఈ వాక్యము ఆ అనుభవము తో పోల్చబడుతుంది నిజంగా సర్పములు పరిగెత్తిపోవడం అనేది కానే కాదు అది కూడా నెరవేరుతుంది ఎందుకంటే దేవుడు మనకు ఆ అధికారం ఇచ్చిండు రక్షింపబడ్డ వారికి అందరికి అధికారం ఏంటంటే నువ్వు మాట్లాడితే అవి వింటాయి ఆ జీవరాశులు వింటాయి నేను ఎన్నిసార్లు ప్రయత్నించిన సందులలో అక్కడిక్కడ పోతప్పుడు డాగ్స్ ఉంటాయి క్రూరమైన కుక్కలు ఉంటాయి వాటిని నేను గదిస్తాను మాట్లాడతాను వాటితను అవి వెళ్ళిపోతాయి సైలెంట్ గా వెళ్ళిపోతాయి రకరకాల జీవరాశుల మీద నేను ట్రై చేసిన కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది పిచ్చితనం కాదు వాక్యం ఆయన సృష్టి అంతటి మీద ఆదమావలకు అధికారం ఇచ్చాడు ఎందుకు ఆరు దినములు ఆయన శ్రమ పడి దినమున దినంన మనిషిని తయారు చేసి ఏడవ దినమున ఏం చేసిండు తయారు చేసి మొత్తము మనిషి కాపా చెప్పిండు ఇగో ఈ సృష్టి అంతా నీకు ఇచ్చిన నువ్వు చెయ్యి పని నేను చేసేసిన నా పని అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతున్నా నేను డ్రెస్ తీసుకోవాలా చాలా విశేషంగా ఈ సృష్టిని మొత్తం ఆయన మనిషిని సృష్టించి మొత్తం అధికారం ఇచ్చేసిండు ఇప్పుడు నేను పోతున్నా నువ్వు చూసుకో దీని పని కాని ఆయన చూసుకోకుండా తప్పు చేసేడు ఇంటి యజమాని వచ్చేంత వరకు వెయిట్ చేయలే అదమ్ అదమ్మ వాళ్ళిద్దరు ఇంటి యజమాని రాకముందే దాన్ని అప్పగించేశారు సైతానికి సైతాన్ దగ్గర నుంచి తిరిగి తీసుకొని మనకివ్వడానికి మన ప్రభువు రావాల్సి వచ్చింది ఆశ్చర్యమైన విషయం ఇదంతా ఊహిస్తేనే నాకు ఉల్లెజలు ధరిస్తా ఒక్కసారి కండ్లు ముస్తాను చూడండి ఇవన్నీ కళ్ల ముందు జరుగుతూ ఉన్నాయి ఆయన పద్దెనిమిదవ వచనంలో మన ప్రభువే మాట్లాడుతుండడు ఆయన నేను చూసినా అంటున్నాడు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుటా చూచి తిని మనం తొమ్మిదవ అధ్యాయంలో చూస్తున్నాము పన్నెండవ అధ్యాయంలో చూస్తున్నాం ప్రకటన గ్రంథం వాడు నుంచి పడిపోవడం మన ప్రభు చూసిండని సాక్షినిస్తున్నాడు మన ప్రభుకు తెలుసు ఏం జరుగుతుందో పైగా భూమిద ఎందుకు పడవేయబడి ఉదయం ఉదయం పూట నేను చూపించిన భూమి పడవేయబడి ఎందుకు పడవేయబడి ఈ భూమి నీకు అధికారం ఇచ్చిండు గొప్ప మీద నీకు అధికారం ఇచ్చిండు కానీ వాడు భూమి పడడం వలన గొప్ప దగ్గరికి నేను రానియకుండా అడ్గించని ప్రయత్నిస్తున్నాడు కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వారిని ప్రసవించక తప్పదు ప్రభుత్వంతకు నడిపించక తప్పదు నూతన జనం అనుభవంలోకి నడిపించక తప్పదు ఎందుకు అంటే ఇదిగో పాములను తేళ్లను తొలక్కుటక్కును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించిన అంటున్నాడు ఏదియు మీకు ఎంత మాత్రమూ హాని చెయ్యదు ఇది నేను నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఈ వాగ్దానం నాది నేను ఇది స్వీకరించిన నేను దీన్ని పాటిస్తున్నా అది నీకు హాని చెయ్యదు చేయడానికి వీల్లేదు ఇరవై వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు తన శిష్యులతోని దయ్యంలో మీకు లోబడుచున్నవని సంతోషిపక మీ పేర్లు పర్లకముందు రాయబడినవని సంతోషించని వారితో చెప్పాను పరశుధాత్మలో ఎటువంటి ఆనందం ఉంటుంది అనేది వచనంలో మన ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఆ గడియలోని యేసు పరశుదాత్మ బహుగా ఆనందించి తండ్రి ఆకాశంకు భూమికి ప్రవ్వ నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు పసిబాలులకు బయలుపరిచినవని నేను స్థుతించుతున్నాను అవును తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూలమయ్యేను ఇవన్నీ మనకి దేవుడు బయలుపరచడము దేవునికి అనుకూలమైందంట దేవునికి ఇష్టమంట ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలా ఈ మర్మాలన్నీ నువ్వు తెలుసుకొని పాటించడం అనేక ఇష్టమంట చూడండి మన గ్రూప్ లో మనం ముత్తగా విని వెళ్ళిపోం పాటించాలి వీటన్నిటినీ ప్రాక్టీస్ చేయాలా నువ్వు నీ కుటుంబంలో ప్రాక్టీస్ చేయాలని బంధుమిత్రుల మధ్యలో ప్రాక్టీస్ చేయాలా అన్యుల దగ్గర పోయి ప్రాక్టీస్ చేయాలి నువ్వు ఎక్కడ పోతే అక్కడ ప్రాక్టీస్ చేయాలి ప్రార్థనలో ఉండాలా ఉన్నంత వరకు పక్కన ఒక బ్రదర్ సేవ చేస్తుంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుండాల బ్రదర్ వాక్యం చెప్తుంటే లోపల కూర్చొని ఆడియన్స్ లో కూర్చొని వాక్యం నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా అదే విధానం కాబట్టి శత్రులు బలమార్తటి మీద నువ్వు విజయం పొందినవు అధికారం పొందుకున్నావు ప్రార్థన ద్వారా ఆటోమేటిక్ కాదు ఇది నువ్వు మోకాళ్ళ మీద ఉన్నంత కాలము వాటి మీద నువ్వు విజయం పొందగలవు కాబట్టి అది కాంప్రమైజ్ కావడానికి వీలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి గొప్ప జనము మీద వాడికి అధికారం అనుగ్రహించబడింది తేళ్లకి కానీ లక్ష వేల మందికి ఉల్టా వాడి మీద అధికారం అనుగ్రహించబడింది అది ఆశ్చర్యమైన వాక్యం లూకాసు వర్త పదో అద్యం పంతొమ్మిది వర్షాల నీ మీద వానికి అధికారం లేదు అందుకు నువ్వు అపవిత్రంగా జీవించడానికి వీలు నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించాలా నాకు ఎట్లా ప్రొటెక్షన్ ఉంది అనేసి నువ్వు ధీమా గురుణానికి వెళ్ళేది నువ్వు ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చోవాలా కాబట్టి వీడి కాటు ఏ రీతికి మనం ఉదయం చూసినాము విస్కర్యోత్ యుద్ధ కాటు ఏసు ఏ రీతిగా కాటేషన్ అనేది అదే రీతిగా ఉదయం మనం చూసినాము కిరదము పదహారు వర్షంలో తల్లిదండ్రులు బంధుమిత్రులు ఏ రీతిగా మనల్ని సభలకు అప్పగిస్తారు అనేది మరణానికి అప్పగిస్తారు నన్ను ఇంకా కాబట్టి మనల్ని మోసగిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఆ మోసము లేక అప్పగించడం అనేది మోసగించడం అంటే బి ట్రెయిడ్ అనుంది బిఈర్ఏ వైడి బి ట్రైడ్ జేమ్షా నంబర్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో సారీ త్రీ ఫ్రమ్ త్రీ లో ఏముందంటే అప్పగించడం అంటే నిన్ను చెరసలలో వేపియం వేపించి వేయడం అనుంది అక్కడ పుట్టిన్ ప్రిజర్ అని గివ్ అప్ అంటే విడిచిపెడతారంట రిలేషన్ సంబంధాలు అవన్నీ తెగదంపులు చేసుకొని అప్పగిస్తారంట దాని తర్వాత ఆ చెరసలో పెడతారంట అప్పగించేస్తారట లేదు కాబట్టి ఆ యొక్క తేలు కాటు అంత భయంకరంగా ఉంటుంది విషయాన్ని మనం ఇక్కడ చూస్తా తర్వాత ఈ తేళ్ళకి ఈ మెడతలకి మనిషి మొహం వంటి మొహం ఉంది దాని తర్వాత వాటికి స్త్రీల వంటి వెంట్రుకలు ఉండడం అనేది ఏంది ఆశ్చర్యం చెప్పండి స్త్రీల వంటి వెంట్రుకలు ఎందుకుంటాయి ఎవరైనా చెప్పగలరా స్త్రీల వంటి వెంట్రకలు పెంచుకోవాలన్నా లేదా ఈరోజు పెంచుకుంటారు కదా చాలా యంగ్ బాయ్స్ ఒక్కొక్క ఒక్కొక్క టెన్ టెన్ ఒక ట్వంటీ టెన్ ట్వంటీ ఇయర్స్కి హెయిర్ స్టైల్స్ మారిపోతే డ్రెస్ స్టైల్స్ కూడా మారిపోతూ ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం అవి మారిపోతా ఉంటాయి అవన్నీ హెయిర్ స్టైల్స్ ఏ కానీ డ్రెస్ స్టైల్స్ ఏ కానీ ఆటోమేటిక్ మారిపోతా ఉంటాయి అది ట్రెండ్ అంటాం అదే రీతిగా ఒకప్పుడు లేడీ స్త్రీలలాగా వెంటకలు పెంచుకునే వాళ్ళు ఇప్పుడు మొత్తానికే కట్ చేసేసి మిలిటరీ పెట్టుకుంటున్నారు లేకుంటే ఆ పుట్టగొడుగుల తయారు చేసుకుంటున్నారు హెయిర్ స్టైల్స్ ఇవి మష్రూమ్ హెయిర్ స్టైల్ అంటారు దాన్ని పుట్టగొడు ఇట్లా పైకి ఉంటుంది సైడ్లంతా కట్ చేసేస్తారు అన్నట్టు సో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క స్టైల్ పాటిస్తున్నారు మనుషులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడ్డారు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే కొరంతులు రాసిన పత్రిక మొదటి పత్రిక పదకొండు పదకొండవ వచ్చినంలో ఈ విషయాన్ని మనం చూస్తాం కొరంతులు రాసిన మొదటి పత్రిక పౌలు దాన్ని మన జ్ఞాపకం చేసేడు ఈ స్త్రీల వంటి వెంట్రుకలు పెట్టుకోవడం అనేది పెంచుకోవడం అనేది పద్నాలుగో వచ్చిన చూడండి పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచి తోచిను కదా స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పురుషుడు స్త్రీ వలె తల వెంటుకలు పెంచుకోడానికి వీల్లేదు అని ఉంది అంటే అది అవమానం అంట అపకీర్తి డిస్గ్రేస్ అని ఉంది ఇంగ్లీష్లో షేమ్ అవమానం అంటే షేమ్ షేమ్ కాబట్టి షేమ్ జేమ్స్ నంబర్స్ లో ఎయిట్ ఫ్రమ్ ఎయిట్ అంటే ఏంటంటే ఇన్ ఆర్ ఇన్ డిగ్నిటీ డిస్గ్రేస్ అవమానము డిజానర్ ఘనహీనం ఇప్పుడు మీకు అర్థం అవుతుంది తేళ్లు గణహీనమైన ఘటంలు అన్నట్టు స్త్రీ వెంటక లేసుకుంది కాబట్టి గణహీనమైన ఘటంలు ఇవన్నీ అవి ఏ రీతిగా సిగ్గుపరచబడతాయి ఎంతమంది జ్ఞాపకం చూడండి ఏషా గ్రంథంలో ఒకసారి ఒక వాక్యాన్ని చూపిస్తా నేను ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ నేను వాక్యాన్ని ముగిస్తా ఏషా గ్రంథము ఇరవై అధ్యాయం ఏసియా గ్రంథము మినీ బై అంటారు యాక్చువల్ గా మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన పుస్తకం అంతా కల్పిస్తే దాని సారాంశమే ఏషియా గ్రంథం దాన్ని మినీ బైబుల్ అంటారు ఇరవై అధ్యాయము ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము ఆ ఇరవై ఏం చూస్తున్నామంటే చంద్రుడు వెలవెల సూర్యుని ముఖము మారును సైన్యములకు అధిపతికి యుహవ తీ అను కొండ మీదను ఎరసలేములోను రాజగును పెద్దల ఆయన ప్రభావం కనబడును భవిష్యత్తు జరగబోయ్ త్వరలో కాబట్టి వెలవెల పోవడం అంటే తెలుసా మీకు ఎవరికన్నా చంద్రుని ముఖము వెలవెలబోవును సూర్యుని ముఖము మారును ఎవరు చెప్పాలరా ఇంగ్లీష్లో ఏముంది చెప్పండి ట్వంటీ త్రీ వర్స్ యేష గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఇంగ్లీష్ వైపు చూస్తున్నాను యాక్చువల్గా ఇంగ్లీష్ లో చాలా తేడా ఉంది దెన్ ద మూన్ విల్ బి కన్ఫౌండెడ్ అండ్ ద సన్ అషేమ్డ్ సన్ అషేమ్డ్ అందుకే తెలుగు బైబుల్కి ఇంగ్లీష్ బైబుల్కి చాలా తేడాలు వస్తూ ఉంటాయి వాక్యం ధ్యానిస్తే సన్ అషేమ్డ్ అంటే సిగ్గుపరచబడుతుంది సూర్యుడు ఆశ్చర్యం కదా ద మూన్ విల్ బి కన్ఫౌండెడ్ అండ్ ద సన్ అషేమ్డ్ సూర్యుడు సిగ్గుపరచబడతాడని వాక్యం ఇక్కడ కాబట్టి ఇది ఆశ్చర్యం మనము తేళ్ళు అంటే సూర్యుడు అంటే పేళ్ళకి లేక మిడతలకి సాదృశ్యం కాబట్టి అవి సిగ్గుపరచబడతాయి లేక ఘనహీనమైనవి అన్న విషయాన్ని ఆల్రెడీ మనం చూసినాం వాటి పండ్లు సింహపు కూరల వంటివి అన్నది ఒకటి చూసుకుంటే మనం ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఈరోజుకి ప్రగానగంధం తొమ్మిదో ఉద్యామి ఎనిమిదవ వర్షంలో వాటి పండ్లు సింహపు కూరల వంటివి అని కాబట్టి ఈ ఆరవ బూరా వచ్చేటప్పటికీ తేళ్ళు తేళ్ల పని తేళ్ల పని ఏంటంటే ఐదవ బూరలో వీళ్ళందరినీ పట్టుకొచ్చి సర్పంలోకి అప్పగించడమే వాటి పని కాబట్టి ఆ ఆరవ బూర టైంలో మనం వీటికి సంబంధించిన డీటెయిల్గా చూస్తూ ఉంటాము పండ్లు అన్నప్పుడు జేమ్సా నంబర్స్లో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టీత్ ఇంగ్లీష్లో టీత్ అంటాం ప్రైమరీ బు ఈట్ తినడానికి టీత్ అంటే తినడానికి దాని తర్వాత ఈత్ మీట్ అనుంది ఉంది మాంసం తినడానికి భక్షించడానికి ట్వంటీ సిక్స్టీ ఎయిట్ లో ఏముందంటే టు ఈత్ టు డివోర్ అంటే మింగడానికే మొత్తం మింగేస్తారు అన్నట్టు సజీవంగా లైవ్ గా మింగేస్తారని ఉంది వీళ్ళ పని అది అయితే నీకు ఒక పని అప్పగించబడింది వీళ్ళని వాడు మింగక ముందు నువ్వేం చేయగలవు ఆల్రెడీ సగం మింగేస్తున్నాడు వాడు ఎంతమందిని వాళ్ళని మన నువ్వు ఏం చేస్తావు వాడి నోట్ లో ఉన్నారు వీళ్ళందరు ఈరోజు సైతాను నోట్లో ఉన్నర్ ఇల్లు అల్లవాడు మింగేస్తున్నాడు సగం మింగుతున్నాడు ఇంకా నువ్వు వెనకాల కాళ్ళు పట్టుకొని లాగలవా చెప్పండి ఎంతమందికి ఉన్నంత ధైర్యం వాడి వాడి నోట్లో వీళ్ళు మింగుతున్నారు వీళ్ళని మింగేస్తున్నాడు వాడు గొప్పజనాన్ని కొట్టుకుంటున్నారు కాళ్లు నీకు కాళ్ళు దొరికినాయి మాలి గుంజు గలవా చూడండి ఆముస గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి యహోవ సెలవిచ్చినదేమనగా గొల్లవాడు చెప్పండి ఎవరైనా గొల్లవాడు గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కునైనను విడిపించున్నట్లుగా చమ్రోనులో మంచంల మీదను బూటాలు వేసిన శయల మీదను కూర్చుండు ఇసైళ్ళు రక్షింపబడుదురు ఎప్పుడైతే నువ్వు ఇష్టలను గ్రహిస్తావో అప్పుడు నీ రక్షణ ఆరంభం అని చెప్తున్నారు గొప్ప జనం వాళ్ళు ఇస్కల్ కల అనుకుంటలేరు కాదు పరిశుద్ధ జనగం వాళ్ళందరూ సింహము నోట్లో ఉన్నారు బొల్లవాడంటే ఎవరు చెప్పండి కాపరి కాదా గొల్లవాడు కాపరి కదా పశువుల కాపరి సేవ కూడా కాదా యహో సెలవు ఇస్తుండది చూడండి యహో గొల్లవాడు అంటే కాపరి ఇంగ్లీష్లో అయితే చేపడనే ఉంది తెలుగులోనే ఇవన్నీ మారినాయి పదాలు గొల్లవాడు కాపరినే కదా దేవుడు మనకు చూస్తే అవకాశం ఇస్తుంటు గొల్లవాళ్ళకి సువార్త ప్రకటించాలంటే ఈ వాక్యం వాడుకోండి మీరు గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించుకున్నట్లుగా షంబ్రం లో మంచముల మీదను బూటాలు వేసిన షేల మీదను కూర్చుని ఇష్టాలు రక్షింపబడును కంఫర్టబుల్గా ఉన్నారు వీళ్ళు మంచముల మీద షేయముల మీద కానీ అమాంతంగా వాడు నోట్లు వేసేస్తున్నాడు వీళ్ళని మింగేస్తున్నాడు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే వాడు మింగేస్తాడు ఇది మటుకు గొప్ప జనానికి హెచ్చరిక అన్నట్టు మీద నీకు బాధ్యత ఉందన్న విషయం హెచ్చరికలాగా చెప్పబడుతుంది నువ్వు లాగాల సింహం నోట్ల నుంచి వీరిని లాగాల ఎక్కడ పోతే అక్కడ అవకాశం ఉంటే ఇవన్నీ వాళ్ళకి చూపించాను ఇవి ఎవ్వరు చెప్పరు ఎక్కడ ఏ చర్చ చేయాలి చెప్పలేరు కూడా ఈ వాక్యాలు కాబట్టి నువ్వు చెప్తున్నావు ఖచ్చితంగా మనుషులు ఆసక్తితో వింటారు ఇది ఏదో ఉంది గానీ అర్థం కావట్లేదు ఏదో ఉంది గానీ అర్థం కావట్లేదు బ్రదర్ చెప్పేది ఏదో కరెక్టే అనిపిస్తుంది గానీ సమజ్ కావట్లేదు అంటారు ఈ ప్రాంతంలో ఇది చెప్పేది ఏదో కరెక్ట్ గానే ఉంది ఏదో హెచ్చరిగా ఉంది కానీ నా మనసుకి అగోచరం ఉంది అర్థం కావట్లేదు అవగాహన కావట్లేదు అని వాళ్ళు ప్రయాసంతో నీ దగ్గరికి వస్తారు నువ్వు వీటన్నిటిని వాళ్ళకి తిరిగి చూపిస్తుంటూ ఓపికతోని అప్పుడు వాళ్ళందరూ ఆ ఆల్రెడీ దానికి గుర్తి నోట్లున్నారు సగం మింగిషిండి వాడు వాళ్ళని కాళ్లే కొట్టుకుంటున్నాయి బయట నువ్వు ఆ రెండు కాళ్ళు బట్టి లాదు అది నీకు అప్పగించబడ్డ సేవ లేకపోతే నువ్వు ఈ వాక్యాలే వినవు నువ్వు లక్ష నలభై లేకపోతే ఎట్టి ఈ వాక్యాలు నీకు ఆకర్షిపబడవు అది ప్రభు విధానం నేను ఏ రీతిగా ఆకర్షింపబడ్డాను టూ సిక్స్ లో ఆ రీతిగానే మీరు కూడా ఆకర్షింపబడతారు ఒకటి తేడా అయిందంటే టైం అంతే ఆశ హృదయం గుర్తి తృప్తిపరిచే దేవుడు మన ప్రభు కాబట్టి ఆయననే మీకు ఎటువంటి ఆశ ఎందుకంటే సింహము నోట్ల నుంచి ఆ రెండు కాళ్లను పట్టుకొని లాగాల సింహము అంటే జేమ్స్ ఆ నంబర్స్ లో సెవెన్ A sense of violence. What do you mean? What do you mean by violence? Violence. What do you mean by violence? What do you mean by violence? Himsa Kanda. Himsa Kanda. What is the symbol of Himsa Kanda? I don't know. అంటే గ్యాదర్ ప్లక్ అన్న విషయం కాటు పత్తి సోర్స్లో మనం చూస్తాం నలుదిక్కుల నుంచి వాళ్ళందరూ పోగు చేయబడతారని కాబట్టి వీళ్ళందరూ శ్రమల గుండా బహుశంతకు రావాల్సి వస్తుంది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి అందరికీ ఈ యొక్క శ్రమ తప్పదు అన్న విషయాన్ని మనం జ్ఞా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తాను ఇనుము ఇనుప మైమరువులు అదొకటి మీరు జ్ఞాపకం చేస్తే వచ్చే వారం నేను చూపిస్తాను ఇనుప మై అది ఎక్కడ మనం చూస్తామంటే తొమ్మిదవ వర్షంలో చూస్తున్నాం వాటికి ఇనుప మై అని ఇవ్వబడేను అని దాని తర్వాత వాటి ఆ రథ ఆ రథాలు గుర్రపు రథాలు పరిగెత్తుతుంటే ఆ వాటి ఆ మెడతల రెక్కల శబ్దంలు గుర్రపు రథాలు పరిగెత్తిన శబ్దంతో పోల్చింది అన్నట్టు కాబట్టి ఇనుము దేనికి సంబంధించింది అన్నప్పుడు అది మీ మెడ మీద భారంలాగా ఉండేది అనేది మనం చూస్తాము అది వచ్చే వారం నుంచి నేను చూపిస్తాను ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ టూ లేట్ అయిపోయింది టైం ప్రార్థనతో దీన్ని ముగించుకుందాం పరిశుద్ధుర వేవా మీకు కృపామయగా మీ స్థుతులు స్తోత్రాలైనా మీ యొక్క తన వాక్యంలో మీరు మాకు సహితలు నడిపించండి మీకు ఎంతో అగ్నం లేదు మేము తన ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని గణిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు మీరు మాకు చూపించినారనైనా వీటిని మేము గ్రహించి మేము వాటిని మా జీవితాలు అవలంబించుకోవాలి తిరిగి తిరిగి వీటిని వినాలా చదవాలా నేర్చుకోవాలా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తామైనా ఎవరికి దొరకలేదు ప్రభావ తను మీరు మాకిచ్చినారు ప్రభు వీటిని మేము మరీ జాగ్రత్తగా నేర్చుకోవాలా ధ్యానించాలా మీ అంద ఆనందించాలా అన్నిట్లో వీటిని చూపించి వారిలో కూడా ఇటువంటి ఆనందాన్ని మేము పంచుకోవాలా అటువంటి బిడలుగా తయారు చేసి రాత్రి ముంచెదే చేసి ఏం వేసుకునే చేపడమని ఏ శ్రీ క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సంబదం నడిపింపు మనందరికీ సదకాలంతో రైండను దాకా ఆ మెయిన్ ప్రైజ్ల వేరందరికీ ప్రెస్లో ఉంద